ఈశ్వరుని భక్తి గాని గురు భక్తి గాని ఏ విధంగా చెయ్యాలి అనంటే శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు శివానందరి లోపల ఏ విధంగా చెప్తాడు అంకోరం సూచిక సాధీన పశుపతే సు అ ఒకటో శ్లోకం శివానంద లహరి భక్తి అనేది ఏ విధంగా ఉండాలి ఈశ్వరుని ఎందుగాని గురువు ఎందుగాని భక్తి అకుంఠితమైనటువంటి భక్తి అనన్యమైనటువంటి భక్తి ఉండాలి అంటాడు ఎట్లా అంటే ఇక్కడ కొన్ని దృష్టాంతాలు ఇస్తున్నాడు చూడండి అంకోలం నిజ బీజ సంతతి అంకోలం అంటే ఊడుగు చెట్టు ఆ ఊడుగు చెట్టు అది ఫలాలు పండ్లు వచ్చిన తర్వాత ఆ పనులు కింద రాలిపోతాయి రాలిపోయిన తర్వాత ఆ పండ్లు ఆ బీజములు ఏవైతే ఉంటాయో ఆ పనుల యొక్క బీజములు చెట్టును వదలలేక లేక చెట్టుపై ఉన్నటువంటి మమకారం చేత అవి రోహిణీ కార్తెలో పడినటువంటి వర్షము ఏదైతే ఉంటుందో ఆ వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైతే బాగా ఉరుములు మెరుపులు వస్తాయో ఆ మెరుపు మెరిసినప్పుడు ఈ ఉడగ చెట్టు యొక్క గింజలు బీజములు కింద రాలినవి పడినవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ చిటక్కున పోయి ఆ చెట్టు యొక్క మొదలకు అంటుకుంటాయంట అంటే ఆ చెట్టును విడలేక అవి మళ్లీ పోయి చెట్టునే అంటుకుంటాయి అంటే చెట్టుతో అభేదమవుతాయి అన్నమాట అట్లా మనము ఏదైతే పరబ్రహ్మము నుండి ఈ శరీరాన్ని తీసుకుని వచ్చినమో మళ్లీ ఆ పరబ్రహ్మే అంటి పెట్టుకోవాలి ఆ పరబ్రహ్మమును విడనాడకుండా అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి అంటే ఎల్లప్పుడూ పరమాత్మనే చింతన చేస్తూ పరమాత్మనే స్మరిస్తూ పరమాత్మ యొక్క భజన చేస్తూ మన మనస్సు నిరంతరము పరమాత్మను విడిచిపెట్టకుండా అనన్యముగా అభిన్నముగా పరమాత్మను అంటి పెట్టుకొని అనన్య భక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు శంకరుల వారు సాధీ నైజ విత స్త్రీ ఏ విధంగా తన యొక్క భర్తయందే సంలగ్న చిత్త ఎట్లా ఉంటుందో భర్తని విడిచి అన్య పురుషుని స్వప్నంలో కూడా స్మరించదు తన భర్తనే ఇరవై గంటలు ఎల్లప్పుడూ ప్రేమిస్తుందో భక్తి అతడే నా సర్వస్వము అనేటువంటి భావన చేత పతివ్రత స్త్రీ ఏ విధంగా భర్తను అంటిబెట్టుకుని అనన్యంగా ఉంటుందో అతన్ని ఏ విధంగా ప్రేమిస్తుందో అట్లా మనం భగవంతుని ప్రేమించాలి భగవంతుని ఎందు అనన్య భక్తి కలిగి ఉండాలి అంటాడు మరియు అయస్కాంత ఫలం సూచిక అయస్కాంతము ఏ విధంగా ఇనుపముక్క పోయి చటాలున పోయి ఏ విధంగా అంటు పెట్టుకుని ఉంటుందో అట్లా మనం భగవంతుని అంటు పెట్టుకుని ఉండాలి అంటాడు అయస్కాంతమును ఇనుపముక్క ఏ విధంగా అంటు పెట్టుకొని వీడకుండా ఎట్లా అనన్యముగా దానితో అంటుబడి ఉంటుందో అట్లా మనం భగవంతునితో అంటుబడి ఉండాలి భగవంతుని వియోగము క్షణ కాలము కూడా భరించకుండా ఉండాలి అనన్య భక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు మరియు లతా క్షితి రూహం తీగ వృక్షమును ఏ విధంగా ఆశ్రయించుకొని ఆ వృక్షానికి అల్లుకొని వృక్షాన్ని విడకుండా ఏ విధంగా దాన్ని అంటిబెట్టుకొని అనన్యంగా ఉంటుందో ఆ విధంగా భగవంతుని అనన్య భక్తి చేస్తూ భగవంతునే సర్వస్వముగా భావించి భగవంతుడే మనకు ఆశ్రయము ఆధారము అధిష్టామనము అని భావించి ఆ భగవంతుని అందే మనస్సును సంలగ్నం చేసి అనన్య భక్తి కలిగి ఉండాలి మరి ఇంకొక దృష్టాంతం సింధు సరిద్వల్లభం ఏ విధంగా నది సముద్రమును చేరేంత వరకు అది విశ్రాంతి చెందకుండా సముద్రమే తనకు లక్ష్యముగా భావించి సముద్రము నందు చేరేంత వరకు అది విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసి సముద్రములో కలిసి అది సముద్ర రూపం ఆ విధంగా మనకు భగవంతుడే పరమ లక్ష్యముగా భావించి భగవంతుని చేరేంత వరకు మన సాధనను ఆపకుండా నిరంతరంగా దృఢమైనటువంటి సాధన చేస్తూ చేస్తూ చివరికి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం పొంది ఆ భగవంతుని లోపల ఐక్యము కావాలి కావున భగవంతుని అనన్య భక్తి చెయ్యాలి అని ఈ విధంగా మనకు ఐదు దృష్టాంతాలు చెప్పి శంకరుల భక్తి యొక్క ప్రకారం భక్తిని ఏ విధంగా చెయ్యాలి అనేది మనకు ఇక్కడ నిరూపించి చెప్పాడు ఈ విధంగా యథాతథా ప్రాప్నోతి ఆ సింధువు సముద్రమును పొందేంత వరకు విశ్రాంతి లేకుండా ప్రయాణం చేసి సముద్రమును ఏ విధంగా పొంది సముద్రములో ఏ విధంగా ఐక్యం అవుతుందో యథాతథా పశుపతే పాదార విందయం చేతో వృత్తి రూపేతంటే మన మనస్సు మన చిత్తం యొక్క వృత్తి పశుపతేహే అంటే శివుడు అంటే శివుడు అంటే మంగళశ్వరూపుడు అయినటువంటి సచిదానంద రూప పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమును చేరి ఆ పరబ్రహ్మముతో ఐక్యము కావాలి అటువంటి సా భక్తి ఆ విధమైనటువంటి భక్తి ఏదైతే ఉందో చెయ్యాలి అని భక్తి యొక్క ప్రకారము భక్తి చేసే విధానము మనకు శంకర్ల బోధించారు